పాప కావాలా లేక పాట కావాలా పాప కావల్లా నాకు పాట కావల్లా పాట కావాలా లేక పాలు కావాలా పాట కావల్లా నాకు పాలు కావల్లా పాలు కావాలా లేక పండు కావాలా పాలు కావల్లా నాకు పండు కావల్లా పండు కావాలా లేక చెండు కావాలా పండు కావల్లా నాకు చెండు కావాలా చె కావాలా లేక జెండా కావాలా చెండు కావల్లా నాకు జెండా కావాలా జెండా కావాలా లేక తిండి కావాలా జెండా కావల్లా నాకు తిండి కావాలా తిండి తింటావా లేక తిట్లు తింటావా తిండి తింటాను కానీ తిట్లు తినలేను తిట్లు తింటావా లేక దెబ్బలు తింటావా తిట్లు వద్దొద్దు నాకు దెబ్బలు వద్దొద్దు